సంకీర్తన ముఫైరెండు వెన్నలు దొంగిలు నాటి వెర్రివా నీవు విన్న కన్న జాడగాదు వెర్రివా నీవు చేరి నిన్ను నల్ల నట్టి జీవుల నీవుదరాన వీరుడవై మోచేవు వెర్రివా నీవు నారపేరునుడిగితే నా పేరంటా తగిలేవు వీరాన చుట్టమవై వెర్రివా నీవు బంటులైన వారికి పరతంత్రుడవై ఈ వెంట వెంట తిరిగేవు వెర్రివా నీవు అంటే ననరాదు రెండు అడుకులకే చొచ్చేవు వింటే మాకు నమువచ్చి వెర్రివా నీవు పావనులై లోకమల్లా బతుకుమంటా పేళ్లు వేవేలు పెట్టుకుంటివి వెర్రివా నీవు శ్రీవెంకటేశుడవై చెంది వరములిచ్చేము వేవేగ నెంబరికైనా మెర్రివా నీవు